విషయములు మార్పులు చెంది చెందేవి ఆధారం అధిష్టానమైన నేను కూడా మార్పులు చెందితే వాటి మార్పులను దర్శించలేను దర్శింప చెయ్యలేను రాకెట్లు కూలిపోతూ ఉంటాయి ఇక్కడి నుంచి మనం బలం అంతా ఉపయోగించి గురుత్వాకర్షణ శక్తికి భిన్నంగా ప్రయాణింపచేసి దానిని పట్టుకెళ్ళి ఒక కక్ష్యలో భూభ్రమణ కక్షలో ప్రవేశపెట్టాం అవి భూమి చుట్టూతో తిరుగుతూ ఉంటాయి ఒకసారి అవి భూమి చుట్టూతో తిరగడానికి ఒక ఆర్బిట్లో ప్రవేశపెట్టిన తర్వాత ఒక కక్షలో ప్రవేశపెట్టిన తర్వాత అవి పునః ఆగి మరలా ఎదలాలి అంటే ఆగటం కుదురుతుందా అంటే కుదరదు అన్న అవి రోజులు ఇరవై గంటలు తిరుగుతూ ఉండవలసిందే మరి అంతకంటే ఏమైనా ఆర్బిట్ ఇక్కడి నుంచి మార్చొచ్చా మార్చు కక్షలను మార్చు వేగాన్ని పెంచవచ్చు వేగాన్ని తగ్గించవచ్చు అప్పుడప్పుడు ఏమైపోతాయి అవి అనుసంధానాన్ని కోల్పోతాయి భూమి మీదకిను అంటే సూర్యుడి మీదకి సూర్యుడి నుంచి వచ్చేటటువంటి సోలార్ ఎనర్జీ సోలార్ ప్యానల్స్ ద్వారా తీసుకునే సోలార్ ఎనర్జీనే వాడుకుంటాయి అవి అక్కడే ఆ సంబంధం దిగిపోయినా అవి ఆర్బిట్లోంచి పడిపోతాయి అలాగే భూ కక్షలో నుంచి భూమి మీద నుంచి అందించేటటువంటి అనుసంధానంలో నుంచి బయటపడిపోయినా అవి బయటపడిపోతాయి మరి అప్పుడు ఏమవుతాయండి ఎక్కడి నుంచి ప్రయోగించామో ఆ భూమి మీదకే మళ్ళీ అవన్నీ వచ్చి పడిపోతుంటాయి అప్పుడప్పుడు వింటూ ఉంటాము స్కై ల్యాబ్ పడిపోయింది ఏదో మరో ఉపగ్రహం వచ్చి పడిపోతుంది ఫలానా సముద్రంలో పుడుతుంది లేదు ఫలానా భూమి పడితే వీళ్ళందరూ పోతారు ఇట్లా ఏమేమో మనం వింటూ ఉంటాం ఇవన్నీ ఏమిటి ఇదంతా వ్యవహారమే ఇదంతా వృత్తి రూప వ్యవహారమే ఇదంతా విజ్ఞానంగా కనబడుతున్నప్పటికీ ఈ విజ్ఞానమంతా కూడా అంతఃకరణ వికాసంలో భాగంగానే వచ్చింది మరి తాను సత్యదానంద స్వరూపుడు తాను సత్యం జ్ఞానం ఆనంద స్వరూపుడు తాను సత్యం జ్ఞానం అనంతం అనేటటువంటి పరబృహ లక్షణం మాత్రం ఈ వ్యవహారాలతో ఈ విషయాలతో ఈ సంకల్పాలతో ఈ గుణాలతో ఈ క్రియలతో ఈ రకమైనటువంటి సంబంధము కలిగి లేదు అది సర్వకారణము సర్వసాక్షి సర్వాధిష్టానము సర్వధారి సర్వాధారి ఈ నిర్ణయాన్ని జాగ్రత్తగా పొందాలి చదువు జీవునికి ఎనభై లక్షల జీవరాశుల జన్మలలో గడిచినవన్నీ మార్పులే మారకుండగా నిలిచింది నేను ఉన్నాను ఇప్పటి విషయం కూడా మరుక్షణం మారిపోతుంది మిగిలేది నేను ఉన్నాను అన్న ఆధ్యాత్మిక స్థానమే భవిష్యత్తులోని విషయవర్ విషయ ప్రవర్తనలోనూ ఇంతే విషయములతో బాటుగా నేను ఉన్నాను అన్న ఆధ్యాత్మిక స్థానం కూడా చంచలంగా మారి ఉంటే ఇప్పుడు జీవుని గతి ఏమౌను జీవభావంను పోషిస్తున్న వారు ఆలోచించవలను వెరీ వెరీ ఇంపార్టెంట్ కూడా విషయమే జనం కూడా విషయమే నేను ఉన్నాను ఐమ్ అనేటటువంటి నిర్ణయం ఎప్పుడు ఉంది జన మరణాల చేత అది ప్రభావితం కావడం లేదు ఈ రెండు విషయములే తత్కాలవత్ వ్యవహారములే నేను సర్వకాలముందు సర్వాధిష్టానముగా సర్వాత్మకుడుగా సర్వసాక్షిగా ఎల్లప్పుడూ ఉన్నాను నేను ఈ శరీరం పోగొట్టుకున్నంత మాత్రాన ఈ జీవము అన్నటువంటిది లేకుండా పోతుందా జీవము అనేది కంటిన్యూస్ చే కంటిన్యూస్ చేయను జీవము కూడా అంతే కంటిన్యూస్ చేయిన్ అది ఒకదాని తర్వాత ఒకటి జీవ శరీరాలు ఏర్పడుతూ జీవము అనేది కొనసాగుతూనే ఉంటుంది అయామ్ అన్నటువంటి ఉనికి మారటం లేదు అయామ్ దట్ అన్నది మాత్రమే మారిపోతుంది ఆ దట్ దిస్ అవ్వచ్చు నీ దిస్సు దట్ అవ్వచ్చు కానీ అయామ్ అన్న ఉనికి మారటం లేదు వెరీ వెరీ ఇంపార్టెంట్ జాగ్రత్తగా గమనిస్తే అయామ్ అన్నది కూడా మారిపోయింది అని చెప్పేటటువంటి మతాలు సిద్ధాంతాలు ఆశ్రమాలు వచ్చేసినాయి ఎస్టి ఆత్మని ఎవరికి శరీరానికి సంబంధించిన దాంట్లో వాళ్ళలో ఒక ఆత్మ ఉన్నదని ప్రతి శరీరానికి ఒక ఆత్మ ఉన్నది అని చెప్పేటటువంటి వాటిని ఈ వాక్యంలో నిరసిస్తున్నారు ఆత్మ సర్వత్రా సర్వకాలముందు సర్వవ్యాపకమై సర్వసాక్షి అయి సర్వాధిష్ఠానమై ఒక్కటే ఉన్నది ఏకాత్మస్వరూపం ఒకటే ఉంది అక్కడ ఎనిమిది నాలుగు లక్షల దేవరాశులు కూడా ఈ ఆత్మలో అంశీభూతములే అంతే కాని ప్రతి ఒక్క శరీరానికి ఒక ఆత్మ ఉంది అని